తల్లిదండ్రుల తపన వాసుదేవుడి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు వాసుదేవుడు ఇలా ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం ఇదే మొదటిసారి కాదు చిన్నతనంలో చాలాసార్లు జరిగింది భవిష్యత్తులో కూడా ఇలా ఎప్పుడైనా చేయవచ్చుననే సంకేతాన్ని ఆ సంఘటనల్ని స్పష్టంగా సూచిస్తూనే ఉన్నాయి ఇప్పుడు వాసుదేవుడు అకస్మాత్తుగా ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆదుర్దాగా వెతుక్కుంటూ వెళ్లారు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకున్నారు ఎందుకు వెళ్ళాడో కూడా అర్థమైంది దుఃఖం ఆవేదన వాళ్ళ మనసుల్ని ఆక్రమించాయి అచ్యుత ప్రేక్షకులను కలిసి తామెవరో ఎందుకు వచ్చారో వివరించారు ఆయన వాసుదేవుణ్ణి పిలిపించి తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడించాడు కొడుకుని చూస్తూనే వాళ్లలో పుత్రవాత్సల్యం పొంగుకొచ్చింది నాయన ఇంటికి వెళదాం మాత వచ్చేయి అన్నారు వాసుదేవుడు అంగీకరించలేదు బ్రతిమాలారు బుజ్జగించారు అనునయంగా చెప్పారు అభ్యర్థించారు ఏం చేసినా వాసుదేవుడు వినలేదు చివరికి వాసుదేవుడు మనోభావాలను ప్రభావితం చేసేలా అర్థించారు నాయనా మాకు వృద్ధాప్యం వస్తోంది ఈ వయసులో మమ్మల్ని వదిలేసి సన్యాసం స్వీకరించడం ధర్మం అంటూ వేడుకున్నారు వాసుదేవుడు చలించలేదు కొడుకు సన్యాస దీక్ష తీసుకోవడానికి తల్లిదండ్రుల వయసు ఎలా అడ్డం అవుతుంది అవదు అంటూ నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు వాళ్ళు చేసేదేమీ లేక కొడుకు చుట్టూ ప్రదక్షిణ చేసి చివరిసారిగా మరోసారి అభ్యర్థించారు వాసుదేవుడు నవ్వాడు మీరు నేను సన్యాసం తీసుకోవడాన్ని అంగీకరించలేమంటున్నారు కానీ మీ చర్యలు మాత్రం నా సన్యాస దీక్షని సమర్థిస్తున్నాయి వాళ్ళకి అర్థం కాలేదు వాసుదేవుడు వివరించాడు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు ఎప్పుడు నమస్కరిస్తారు వారు సన్యాసులై ఉన్నప్పుడు మాత్రమే కదా అంటే ఇప్పుడు మీరు మీ చర్యల ద్వారా నా సన్యాస దీక్షని అనుమతించినట్లే అవుతుంది తండ్రి ఆ తల్లిదండ్రులు ఖాళీ జతులతో వెనక్కి తప్పలేదు కొన్ని రోజులు గడిచాయి ఎంతైనా తల్లిదండ్రుల ప్రేమ ఎక్కడికి పోతుంది దుఃఖంలో మునిగున్న వాళ్లకి రోజొక యుగంగా గడుస్తోంది మాటి మాటికి కొడుకు గుర్తుకొస్తున్నాడు ఉండబట్టలేక మరోసారి ఎలాగైనా సరే కొడుకును ఒప్పించి తీసుకురావాలని నిర్ణయించుకుని మధ్యగేహుడు బయలుదేరారు వాసుదేవుడు గురువులతో కలిసి పర్యటనలో ఉన్నాడు చివరికి వాసుదేవుణ్ణి నేత్రావతి తీరంలోని కాణ్యూరు దగ్గరున్న పుణ్యుడి మఠంలో బస చేసి ఉన్న అచత ప్రక్షల బృందంలో కలుసుకున్నాడు మరోసారి వాసుదేవుణ్ణి ఇంటికి తిరిగి వచ్చే ఈ సన్యాస దీక్ష విడిచిబెట్టు అని ప్రాధాయపడ్డారు చివరికి నువ్వు మా మాట వినకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది వాసుదేవ అంటూ తండ్రి హెచ్చరించారు తండ్రి అలా మాట్లాడుతూ ఉండగానే వాసుదేవుడు తన ఉత్తరీయాన్ని చింపి కౌపీనంగా వేసుకున్నాడు నాన్నగారు ఇదిగో చూడండి ఇప్పుడు నేను సన్యాసిని అయిపోయాను ఇప్పుడేం చేస్తారు నిజంగా ప్రాణత్యాగం చేస్తారా అంటూ తండ్రిని ప్రశ్నించాడు భట్టు నిరత్తురుడయ్యారు ఆయన ఆశీర్వాదం లేదు చివరి ప్రయత్నంగా కొడుకును ఒప్పించే ప్రయత్నం చేశారు ఇదే న్యాయమయ్యా నీకు ముందు పుట్టిన ఇద్దరు ఒక పెళ్ళిలు నువ్వు అక్కడివే మాకు మిగిలింది మాకు నీవు తప్ప వేరే ఎవరు ఆధారాన్ని ఆయన వయసు పైబడుతున్న దశలో ఉన్న తల్లిదండ్రుల రక్షణ కన్నా ఎక్కువని ఏ ధర్మశాస్త్రం చెప్తోంది సన్యాసించాలని దృఢ ఉన్న వాసుదేవుడికి తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవాలకు కొరత కానీ అంతకు మించిన సామాజిక బాధ్యత తన ముందు ఉన్నది తండ్రికి జవాస్తూ ఇలా అన్నాడు మీరు చెప్పే ఈ ధర్మ నిర్బంధం ఇతర కార్యాల విషయంలో వర్తిస్తుంది కానీ సన్యాసానికి కావలసిన అర్హత వైరాగ్యమే తప్ప ఇతర కారణాలు కావని శృతి పేర్కొంటోంది సంసార జీవితం పట్ల విరక్తి కలిగితే బ్రహ్మచారి గృహస్థు ఎవరైనా సరే సన్యాసం స్వీకరించవచ్చు ఇందులో ధర్మవిరుద్ధం ఏమీ లేదు కానీ మీరు లేవనెత్తిన ఈ సమస్య వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవడానికి మరొక పుత్రుడు లేడని సరే మీ ఆరాటాన్ని అర్థం చేసుకున్నాను మీకు మాట ఇస్తున్నాను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గనక మీకు మరో కుడుకు కలగాకనే నేను సన్యాసం తీసుకుంటాను సరేనా మధ్యగేహునికి మనసు కొంత కుదుటపడింది అప్పటికే తనకు వయసు భయపడుతోంది ఈ వయసులో మరో కొడుక అసంభవం కదా అలా అనుకోగానే ధైర్యం వచ్చింది ఈసారి చొరవ చేసి మధ్యగేహులు మరో మాట అన్నాడు నాయన శాస్త్రాలని అధ్యయనం చేసి ఉండటం వలన నువ్వు లేనందువల్ల కలిగే విరహాన్ని నేను భరించగలను కానీ నీ తల్లి సంగతి ఏమిటి ఆమెకి ఎలా ఊరట కలిగించగలను వాసుదేవుడు తడుముకోకుండా జవాబిచ్చాడు అదే నా మీ బెంగ అయితే అమ్మని ఒప్పించే బాధ్యత నాకు తెలియండి నాన్నగారు అన్నాడు ఇంకా మధ్యగ్రేహుడికి బాధించడానికి ఇతర కారణాలు కనపడలే ఏమైనా మరో కొడుకు తనకు పుట్టినప్పుడు కదా వాసుదేవుడు సన్యసించేది అన్న ధైర్యంతో ఇంటి ముఖం పట్టారు ఇంటికి రాగానే ఆతృతగా ఎదురు చూస్తున్న భార్యకు జరిగిందంతా వివరించారు వాసుదేవుడు నిన్ను ఒప్పిస్తానంటున్నాడు ఏమని పాటను అంగీకరిస్తావేమో జాగ్రత్త సమా అని హెచ్చరిక తీశాడు ఇద్దరికి ధైర్యం పెరిగింది వయసు మళ్లిన తనకి మరో కొడుకు అసంభవం కనుక వాసుదేవుడు సన్యసించడు అని వాళ్ళిద్దరూ గట్టిగా నమ్మాడు ఇతడు పుట్టడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది అనంతాసను ఆరాధించగా ఆరాధించగా ఈ వాసుదేవుడు పుట్టాడు ఇలా వాసుదేవుడు ఆలోచనల్లోనే మునిగిపోయి తమకు తెలియకుండానే వాయురూపమైన వాసుదేవుణ్ణి స్మరించుకుంటూ ఉండిపోవడంతో అనంతకాలంలోనే వేదవతి గర్భవతి అయింది మధ్యగేహుడు వేదవతి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు అలా చూస్తుండగానే నెల నిండాయి వేదవతి మరో మగపిల్లవాడికి జన్మనిచ్చింది ఆ క్షణం నుంచే ఆ దంపతులకు కొత్త సమస్య మొదలైంది మరో కొడుకు పుట్టాడని ఆనందపడాలా ఇప్పుడిక వాసుదేవుడు సందేశించి తీర్తాడని బెంగపడాలా రెండవ కొడుకు పుట్టుక మొదటి కొడుకును వదులుకోవడానికి కారణమవుతోందా కబురు తెలిసింది వాసుదేవుడు ఇంటికొచ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు నమస్కరించాడు అమ్మా నీ కోరిక తీరింది ఇంకా నా సన్యాసానికి నువ్వు అడురావు కదా ఆ తల్లి ఏం జవాబు చెప్పాలి ఇప్పుడు కూడా సన్యాసం వద్దంటే ఇంకా జీవితకాలంలో ఎప్పటికీ తను మా ముఖం చూడడేమో సన్యాసించడానికి అంగీకరిస్తే కనీసం సన్యాసిగానైనా అతని ముఖం చూస్తూ కదా ఆ సాధి వద్దు అనలేదు సరే అనలేదు మౌనంగా ఉండిపోయింది ఆ మౌనాన్నే సమ్మతిగా తీసుకుని వాసుదేవుడు తల్లిదండ్రులకు నమస్కరించి అచ్యుత ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిపోయాడు సన్యాసం స్వీకరించడానికి సన్యాస దీక్ష తత్వ ప్రచారం కోసం సన్యాస దీక్ష స్వీకరించాలని వాసుదేవుడు తహతహలాడుతున్నాడు తన తత్వ జిజ్ఞాస కోసం వాసుదేవుడికి సన్యాస దీక్షని ఇవ్వాలని అచ్యుత ప్రేక్షడు ఆరాట పడుతున్నారు కోసం సన్యాస దీక్ష స్వీకరించాలని వాసుదేవుడు తహతహలాడుతున్నాడు తన తత్వ జిజ్ఞాస కోసం వాసుదేవుడికి సన్యాస దీక్షను ఇవ్వాలని అచ్యుత పరీక్షులు ఆరాటపడుతున్నారు ఒక శుభముహూర్తంలో వాసుదేవుడికి పూర్ణప్రజ్ఞతీర్థులు అని నామకరణం చేస్తూ దీక్షను ప్రసాదించారు అచ్యుత పరీక్షులు పూర్ణప్రజ్ఞతీర్థులు అన్న నామధేయం ఋగ్వేదంలోని బల్థా సూత్రానికి వ్యాఖ్యానం దశ అన్న పదాన్ని సార్థకం చేస్తోంది పూర్ణప్రజ్ఞ దీక్షా స్వీకరణ ఎందుకంటే ఆయనకి అప్పుడే పదేళ్లు నిండాయి దండం చేపట్టి ఎతివేషం ధరించిన పూర్ణ ప్రజ్ఞల రూపం అతి త్వరగా చూపరులను ఆకట్టుకుంటూ వచ్చింది నిర్మలత్వం వర్చస్సు స్థిత ప్రజ్ఞత మూర్తి ఆ ముఖార నిందాన్ని గురించి ఆశ్రమానికి వచ్చి వెళ్లిన వారంతా చెప్పుకునేవారు సాక్షాత్తు వామనమూర్తే భూమి మీదకు దిగి వచ్చాడు అనిపించేటంతటి ఆకర్షణ ఆ ముఖంలో తొంగి చూచేది అదొక అలౌకిక సహజ సౌందర్య రూపం శిష్యునికి సన్యాస ధర్మాలు తెలియాలనే గురువు అచ్యుత ప్రేక్షలు ఆరాట పడుతున్నారు కానీ ఎప్పుడు బోధించాలన్నా ఆయనకి సంభ్రమాశ్చర్యాలు కలిగించే పూర్ణప్రజ్ఞలు ఆశ్రమ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఎవరు ఎవరికి నేర్పుతున్నట్లు అలాంటి రోజుల్లో ఒకసారి పూర్ణప్రజ్ఞలు అనంతాసనుడి ఆలయంలో దైవానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఆ క్షణంలోనే అక్కడున్న ఒక భక్తునిలో అనంతాసనుడు ప్రవేశించాడు ఉద్వేగంతో అతను పూర్ణ ప్రజ్ఞలను చేపట్టుకుని ప్రేక్ష ఇది వరకు నీకు చెప్పాను గుర్తుందా ఇదిగో ఈ బాలుడే నీ తత్వదీక్ష గురుత్వాన్ని నిలిపే శిష్యశ్రేష్ఠుడు అన్నాడు కొద్ది రోజుల్లోనే పూర్వ ప్రజ్ఞుని పట్ల అచ్యత ప్రేక్షకుల విశ్వాసం వినుమడించింది అనిర్వచనీయమైన ప్రేమబంధం పెరుగుతోంది ఏ గురువుకైనా తన శిష్యుడి ప్రజ్ఞాపాఠవాలు ఆనందాన్ని కలిగించేవి వాత్సల్యాన్ని పెంచేవే అవుతాయి కదా అదే జరిగింది నిజానికి సన్యాస ఆశ్రమంలో ప్రేమబంధాలకి తాగులేదు సర్వసంగ పరిత్యాగం అంటే కాషాయ దుస్తులు ధరించి మనసులో మాత్రం ప్రేమానుబంధాలు పెంచుకోవటమా కాదు అని అచ్చత ప్రేక్షకులకు తెలుసు కానీ ఎందుకో ఆయనకు పూర్ణ ప్రజ్ఞల పట్ల ఆత్మీయతాభావం పెరిగిపోతుంది పూర్ణ సన్యాస దీక్ష తీసుకుని నలభై రోజులు గడిచాయి ఒక రోజున తన గురుదేవుల్ని సమీపించి కాశీకి వెళ్లి గంగా స్నానం చేయాలని సంకల్పం కలిగింది అనుమతించండి గురుదేవ అని అడిగాడు అచ్యుత ప్రేక్షకులు మాట్లాడలేకపోయారు గాఢమైన ప్రేమ కారణంగా శిష్యుణ్ణి విడిచిపెట్టి ఉండలేనన్న చింత ఒకవైపు ఒకవేళ వద్దు అంటే పవిత్ర గంగా స్నానానికి తిరస్కరించి పాపం మోటట్టుకుంటున్నట్లవుతుందేమోనన్న సందేహం మరోవైపు ఆయన వెంటాడాయి ఈ ధర్మ సంకటాన్నించి ఎవరు తనకు పరిష్కారం చూపించగలరు గురుదేవులు అనంతాసు తెలుసుకున్నారు అద్భుతం అనంతాసురుడు ఒక మనిషిలో ప్రవేశించి ఆదేశించాడు పూర్ణ నీవు కాశీకి పోనక్కర్లేదు నీ గంగాదేవి ఏ అనంత సరోవరానికి వస్తుంది ఇబ్బంది మూడో రోజున ఇది జరుగుతుంది ఆహా నేను పూర్ణ ప్రజ్ఞడు విడిచి ఉన్నక్కర్లేదు అన్న ఆనందం అచ్చుత ప్రేక్షకు అలరించింది అనంతాసనుడు చేసిన ప్రకటన ప్రజల్లో ప్రచారమైపోయింది అంతే మూడో రోజు తెల్లవారుస్వామి నుంచే జనం అనంత సరోవరం దగ్గర చేరిపోయారు అందరిలో ఉత్కంఠ ఏం జరుగుతుంది గంగ ఇక్కడికి ఎలా వస్తుంది ఆకాశం నుంచా కమండలంలోంచా ఎలా ఎలా సూర్యోదయమైంది అనంతాసనుడు సూచించిన మహాముహూర్త కాలం వచ్చేసింది ప్రజలంతా ఆదురుదాగా అనంత సాగరం కేసి ఆకాశం కేసి చూస్తున్నారు అంతలో అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచేస్తూ ఒక్కసారిగా సరోవరానికి ఈశాన్య దిక్కున భూమిని చీల్చుకుని జలధార చూమ్న పైకెగిసింది ఆహా ఎంతటి స్వచ్ఛమైన జలం అంతటి సిద్ధమైన జలాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా చూశామా అన్నంతగా జనం తండోపతండాలుగా ఎగబడ్డారు ఆ ధారణ దగ్గర నుంచి తిలగించడానికి అదే విష్ణు పాదోదకం అని అంతా విశ్వసించారు అందరు ఉత్సుకతతో చూస్తుండగానే ఆ జలధారతో అనంతసాగరం నిండిపోయింది కోలాహలం జయాజయధ్వానాల మధ్య అచ్యుత ప్రేక్షలు వారి వెనుక పూర్ణప్రజ్ఞులు ఆ వెనుక ఇతర శిష్యులు వాళ్లని అనుసరించి అక్కడ చేరిన ప్రజానీకం అంతా అనంతసాగరంలో చేరిన ఆ జలధారలో తని తీరా పవిత్ర స్నానం చేశారు పావనులయ్యారు ఆ పూర్ణప్రజ్ఞల స్నానంతో ఆ గంగ కూడా పావనమయ్యింది అందరికీ అర్థమైంది పూర్ణప్రజ్ఞలను ఆశ్రయిస్తే పావనులం అవుతామని అప్పుడే మరొక విషయం కూడా అందరికీ నిర్ధారితమైంది భగవంతుడి సంకీర్తన ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడికి గంగ వంటి పుణ్యతీర్థాలన్నీ చేరతాయి అంటే పూర్ణపిజ్ఞులు ఎంతగా భగవంతుని ఆరాధిస్తూ ఉండకపోతే ఈ అద్భుతం ఇలా జరిగి ఉంటుంది ఆ అద్భుతం ఫలితంగా అనంత సరోవరం ఆ తర్వాత నుండి సరోవరంగా ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి ప్రతి పన్నెండేళ్లకే ఒకసారి గంగ మధ్వ సరోవరంలోకి ప్రవహిస్తోందని ప్రజల విశ్వాసం వాద వైభవం ఈ అద్భుత సంఘటనతో పూర్ణప్రజ్ఞల కీర్తి దశ దిశలా వ్యాపించింది పది సంవత్సరాల బాల సన్యాసికి ఇంతటి దైవిక శక్తి సాధ్యమా అన్న సందేహాలు అనుమానాలు కూడా చాలామందికి కలిగాయి నమ్మలేని వాళ్లంతా పూర్ణప్రజ్ఞల్ని పరీక్షించి తీరాలనుకున్నారు ఇలాంటి పండితులంతా కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు తర్క వేదాంత శాస్త్రాల్లో నిష్ణాతుడైన ప్రముఖ వాసుదేవ పండితుడి సారథ్యంలో ఈ పండితులు ఆధ్యాత్మికవాదానికి రావాల్సినదిగా పూర్ణప్రజ్ఞల్ని ఉడిపికి ఆహ్వానించారు ఆహ్వానం అందుకున్న పూర్ణప్రజ్ఞులు మందహాసం చేశారు గురుదేవుల ఆశీస్సులను అందుకుని ఉడిపికి వెళ్లారు నిబంధన ప్రకారం ఓడిన వారు విజేతలైన వారికి జయపత్రికనివ్వాలి పూర్ణప్రజ్ఞల గురించి అడుగుతున్న అద్భుత ప్రచారం అంతా అభూత కల్పనగా నిరూపించడానికి పండితులు మార్గం ఇది వాదన ప్రారంభమైంది పండితుల బృందంలో పండితులు అందరూ వాదించేవారే వీరి వాదాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రత్యర్థి వర్గంలో ఉన్నది మాత్రం పూర్ణప్రజ్ఞులు ఒక్కరే భగవంతుని ఉనికి ఏది ఏ తత్వం స్థిరమైంది ఏది ఆధారపడదగిన చింతన తత్వజ్ఞానానికి ఆధారభూతమైన ఏ అంశాలు ఏ మేరకు ప్రామాణికం చర్చ గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క పండితుడు పరాజయం పొందుతూ వచ్చాడు పూర్ణప్రజ్ఞలను ఓడించడం అలా ఉంచి పూర్ణప్రజ్ఞలు వేసిన ప్రశ్నలకు తొలబడటం వారి వంతయం చివరగా వైశేషిక శిరోమణి అని ప్రసిద్ధి చెందిన వాసుదేవ పండితుడు స్వయంగా పూర్ణప్రజ్ఞులతో మూడు రోజుల పాటు వాదన సాగించాడు త్రిదిం యన్యాసం ద్విరంతరం వైశేషికా వాసుదేవ పండితులు సైతం ఓటమిని అంగీకరించి పూర్ణ ప్రజ్ఞలను జయపత్ర సత్కరించక తప్పలేదు ఇష్టసిద్ధితో అయిష్టం పూర్ణ ప్రజ్ఞులు సాధించిన ఈ విజయం గురువైన అచిత ప్రేక్షకులకు కలిగించిన ఆనందం అంతా ఇంతా కాదు ఈ పూర్ణప్రజ్ఞుడు ఎంతటి మేధావి ఏమా వాగ్ధాటి ఏమా పాండిత్యం ఇలాంటి ప్రశంసాపూర్వక భావాలతో ఆ గురుదేవులు ఒకసారి మనస్సులోనే పూర్ణప్రజ్ఞునికి ఆశీస్సులు అందించారు ఆ వెంటనే అద్వైత సిద్ధాంత గ్రంథం ఇష్టసిద్ధిలోంచి ఎనిమిది ప్రకరణాల పాఠాలను పూర్ణప్రజ్ఞుడికి బోధించేందుకు అచ్యుత ప్రేక్షలు సంసిద్ధమయ్యారు ఈ ఇష్టసిద్ధి గ్రంథకర్త విముక్తాత్మయతి ఈయన క్రీస్తు శకం ఆరు కాలానికి చెందినవాడు ఆ గ్రంథం పూర్తిగా జగత్ మిథ్య ఆత్మ వగైరా అద్వైత మత సిద్ధాంత ప్రక్రియలను నిరూపించడం గురువు గారు పాఠాలు ప్రారంభిస్తూ తొలిసి లోకాన్ని తాను చదివి శిష్యుడి చేత చదివించాడు యానుభూతి జగన్మాయా చిత్రిత్ నమామితాం ఆ శ్లోకం పఠిస్తూనే పూర్ణప్రిజ్ఞుడు సందేహం లేవనెత్తారు గురువర్య ఇది ఎలాంటి శ్లోకం దీనిలో ఉన్న అక్షరాల ముప్పై ని ఈ శ్లోకంలో ముప్పై రెండు లోపాలున్నాయి దీనిని ఎలా అధ్యయనం చేయాలంటారు గురువులు అవాక్కయ్యారు ఇదేమిటి తాను అనేక సార్లు ఈ శ్లోకాన్ని పఠించి ఉన్నా తనకు ఎప్పుడూ తోచి ఉండని దోషాలు తన శిష్యుడికి గోచరిస్తున్నాయా శిష్యుడు ఒక్కొక్క దోషాన్ని విడమరిచి చెప్తుంటే అత్యుత్త ప్రేక్షకుల బట్ని కొట్టిపారసే ప్రయత్నాలు చేశారు కానీ ఒకట రెండా ముప్పై చివరికి ఈ దోషాలన్నింటికి ఈ శ్లోకంలోనే జవాబు ఉంది అన్నారు అలా అయితే అదేదో ఇప్పుడే వివరించిన గురువర్య అంటూ పట్టుబట్టాడు పూర్ణప్రజ్ఞ గురువుకి ఆగ్రహం వచ్చింది పూర్ణప్రజ్ఞ నీకు పాఠం చెప్పే యోగ్యత నాకు లేదు ఇక మీదట ఈ సాహసం నేను చేయను అంటూ ఆ చర్చను అక్కడితో నిలిపివేశారు గురువు అత్యుత ప్రేక్షలు ప్రవచన వైభవం అత్యుత ప్రేక్షలు పాఠాలను బోధించడం నిలిపేశారు కానీ మఠాల్లో బోధన నిలిపేస్తే ఎలా మఠాలున్నదే బోధన కోసం గదా మోక్షార్థి అయిన వాడికి శాస్త్రాధ్యయనం విధిగా ఉండి తీరాల్సిన లక్షణం ఎతులకు మరీ తప్పనిసరి దాంతో జ్ఞానార్థులైన మిగతా శిష్యులు పాఠాలు కావాలని ఒచ్చరించారు కానీ అచ్యుత ప్రేక్షకులు చెప్పలేరు చెప్పదలుచుకోలేదు ఇతరులకు ఇది సాధ్యమూ కాదు ఈ స్థితిలో పూర్ణప్రజ్ఞనులకు బోధపడింది ఇప్పుడిక ఈ బాధ్యత నాది ఆయన వెంటనే గ్రంథపఠనం బోధన ప్రారంభించారు కానీ అక్కడ దొరికినవన్నీ మాయావాద గ్రంథాలే ముందుగా ఇష్టసిద్ధి గ్రంథంతోనే ప్రారంభించారు మఠంలో అందరికీ ఉత్సుకత గ్రామస్తుల్లో కుతూహలం తిరిగిపోయాయి పదేళ్ల సన్యాసి ప్రవచనం చేస్తారట చూద్దాం రండి రండి అనుకుంటూ జనం చేరారు పదేళ్ల బాలుడంటే ఋగ్వేదంలో వర్ణించబడిన దశ అని వాళ్ళు ఊహించలేదు పూర్ణ పాఠం మొదలైంది జ్ఞానశక్తి అవ్యక్త తత్వ బుద్ధి సంకలన శక్తి బ్రహ్మ ఓ ఏమా ఎంత అద్భుతమైన వివరణ ఎంతటి అనర్గమైన వాక్ ప్రవాహం సంశయానికి అవకాశంకుండా బోధించే సంప్రదాయానికి విరుద్ధంగా సాగుతోంది ఆ ప్రవచన ప్రవాహం జ్ఞానం కోసం ఆత్మతో వచ్చిన శ్రోతలందరికీ ప్రతి సందేహానికి ఖచ్చితమైన సమాధానం ఇస్తూ గ్రంథాల భావ కడలితుల నుంచి చొచ్చుకుపోతున్న ఆ ప్రవచన కౌశలం శ్రోతల్ని అబ్బురపరుస్తోంది తన్మయుల్ని చేస్తోంది క్రమంగా పూర్ణప్రిజ్ఞల ప్రవచనాల పట్టిమ చుట్టుపక్కలంతా వ్యాపించి విద్వాంసులు సైతం అక్కడికి రావటం మొదలైంది శుద్ధ పాఠం భాగవతం శిష్యుడితో ఇదరేన చేదు అనుభవం దృష్ట్యా పాఠాలు చెప్పడం విరమించుకున్న గురువు అచ్యుత ప్రేక్షకులు మఠంలో సాయం సమయాల్లో భాగవత ప్రవచనం ప్రారంభించారు ఈ ప్రవచనానికి మఠంలోని శిష్యులు విద్వాంసులైన గ్రామస్తులు శ్రోతలుగా వచ్చి కూర్చుంటున్నారు ఈసారి కొత్త సమస్య వచ్చి గురువు ప్రవచనం చేస్తున్నప్పుడు ఆయన వివరించే శ్లోకాలకు శిష్యులు సందేహాలు వ్యక్తం చేయడం ఆరంభించారు గురుదేవా మా పుస్తకాల్లో ఆ శ్లోకానికి వివరణ మరో రకంగా ఉందే అని అడుగుతున్నారు వాళ్ళ పుస్తకాలు తీసి చూస్తే వాళ్ళు చెప్పింది నిజమే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకమైన వ్యాఖ్యానం చివరికి అర్ధజిజ్ఞాస కన్నా ఈ పాఠ్య జిజ్ఞాస ఎక్కువైంది అర్చ్యత ప్రేక్షకులకు ఏం చేయాలో పాలుపోలేదు మౌనం వహించారు ఇప్పుడు మళ్లీ పూర్ణప్రజ్ఞలు రంగప్రవేశం చేయక తప్పలేదు ఏది సరైన పాఠమో ఒక్కొక్కటిగా విడమర్చి చెప్తూ నిర్ధారించుకుంటూ వెళ్తున్నారు పూర్ణప్రజ్ఞ అది ఎలా చెప్పగలవు ఇతరుల పుస్తకాలే సరైనవై అయి ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు అచ్యుత ప్రేక్షలు లేదు గురువర్య ఇదే వేదవ్యాసులు రచించిన పాఠం మిగిలినవన్నీ ఆయా గ్రంథకర్తల అభిప్రాయాలే అచ్యుత ప్రేక్షులు ఓటమిని అంగీకరించలేదు ఓహో మీకు వేదవ్యాసులకు సమ్మతమైన సమగ్ర భాగవతం తెలుసినా తెలుసుంటే అదేదో మాకు చెప్పండి కనీసం భాగవతంలోని పంచమ స్కంధం యొక్క గజ్య భాగం చెప్పండి అంటూ పూర్యప్రజ్ఞునికి పరీక్ష పెట్టారు నిజంగా కూడా అసలైన విద్వత్ పరీక్ష భాగవతంలోనే ఉంది అందులోకి కఠినమైంది పంచమ స్కంధం అందులో చాలా భాగం గజ్యమయం అందుకే దాన్ని చెప్పమన్నారు గురువు పూర్ణ ప్రజ్ఞుడు సంకోచించలేదు వెంటనే భాగవతంలోని పంచమ స్కంధాన్ని అనాయాసంగా వివరించడం ప్రారంభించారు ఆశ్చర్యం చేతిలో పుస్తకం లేదు గతంలో ఆ బాల సన్యాసికి ఆ గురువు ఎన్నడూ బోధించిన దాఖలా లేదు అయినా భాగవంతంలోని పంచమ స్కంధం పూర్ణప్రజ్ఞ నోటి వెంట ధారాపాతంగా వచ్చేస్తుంది గజ్యాన్ని ఒప్పజెప్పడమే కాదు దానికి వివరణ కూడా ఇస్తున్నాం ప్రతి పదానికి స్పష్టమైన ఉచ్చారణ ప్రతి మాటకు సంశయానికి ఆస్కారం లేని అర్థం వింటున్న వారంతా చేష్టలుడికి చూస్తూ వింటూ మైమరిచిపోయారు గురువు అత్యుత్త ప్రేక్షకులు సైతం నిర్భ్రాంతపోయారు అంతా అయ్యాక గురుదేవులు ప్రశ్నించారు పూర్ణప్రజ్ఞ నువ్వే గెలిచావయ్యా అయితే నాది సందేహం శైశవ దశలో నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎన్నడూ నువ్వు భాగవతం చదవటాన్ని నేను చూడలేదు నేను నీకు బోధించింది లేదు అయినా అంత అలవోకగా ఎలా పఠించగలిగావు ఎక్కడి నుంచి నీకీ జ్ఞానం సిద్ధించింది గురుదేవ మీరన్నది సత్యం నేను ఈ జన్మలో భాగవతం చదివి ఉండలేదు కానీ భాగవతంతో పాటు ఇంకా అనేక ఇతర గ్రంథాలన్నీ చదివినట్లే నాకు అనిపిస్తూ ఉంటాయి తలుచుకున్నప్పుడల్లా అవినా నోటికి వస్తూ ఉంటాయి అచ్యుత ప్రేక్షలకు అర్థమైపోయింది పూర్ణ ప్రజ్ఞుణ్ణి గత జన్మ జ్ఞానం వెంటాడుతో గత జన్మలో ఆర్జించిన జ్ఞాన సంపద నేటికి అంటిపెట్టుకునే ఉంది అందుకే అతడు సర్వజ్ఞుడు ఇలాంటి సర్వజ్ఞుడైన వ్యక్తి కోసం అప్పటికి కాలంగా అచ్యుత ప్రేక్షలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన సారథ్యంలోని పీఠానికి నా తదనంతరం ఎవరు అన్నది ఆయన అన్వేషణ ఆయన ఆశించిన ఉత్తరాధికారి సకల సద్గుణవంతుడు సర్వజ్ఞులు అయి ఉండాలి అంటే శాస్త్ర పరిణితి వాదనా కౌశలం తత్వ దీక్ష విషయ వైరాగ్యం వాక్సిద్ధి తపశుద్ధి అపార లోక జ్ఞానం విశిష్ట సంయమనం అపార స్థిత ప్రజ్ఞత తదితర గుణాలు మేళవించి ఉండాలి వీటికి తోడు సర్వాంతర్యామి అయిన శ్రీహరి పట్ల అచంచలమైన భక్తి సమానుల పట్ల మైత్రి చిన్నవారి పట్ల ఆదరణ వంటి విశిష్ట తత్వం రంగరించి ఉండాలి ఇంతటి విశేష వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మాత్రమే పీఠానికి ఉత్తరాధికారిగా ఎంపిక కాబడతాడు కానీ అంతటి ఉన్నతుడు అంత సులభంగా లభిస్తాడా లభించకపోతే పీఠం ఏమవుతుంది మఠాలు స్వార్థశక్తులకు నిలయాలుగా మారి పవిత్రత బదులు కాలుష్యాన్ని విరజిమ్ముతూ జ్ఞానంతో ప్రకాశించడానికి బదులు అజ్ఞానాంధకారంతో నిండిపోతాయి మరి సరైన ఉత్తరాధికారి ఎవరు ఎలా లభిస్తారు అన్న చింతన అచ్యుత ప్రేక్షకుల్ని వెంటాడుతూ కాలంలోనే ఇలా పూర్ణప్రిజ్ఞలు భాగవతాన్ని విపరీకరించడం జరిగింది దాంతో అచ్యుత పరీక్షులకు తన సమస్యకు పరిష్కారం దొరికినట్లు అనిపించింది గుండె బరువు దిగిపోయింది సకల గుణాభిరాముడైన ఈ పూర్ణప్రిజ్ఞుడే మాకు ఉత్తరాధికారి అని మనసులో నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు అచ్యుత పరీక్షుడు